్రహ్మస్పత ఆను వన్ోజు విస్ శ్రీమహారణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపే పరంపరా్యహమహం వర్షం విగృాసృజ అమృత మృత్యు సదసాహమర్జునా సో అమృత మృత్యు భాష్యం శాము మృత్యు మృత్యాం నేనే అమృతము నేనే మృత్యులు అంటే మనం లైఫ్ అండ్ డెత్ జీవనము మరణము వీటిని జీవన్ మరణ సమస్య ఎంతో ఉండడం చూడండి జీవనము మరణము వాటిని విడదీసుకుని కూర్చుంటాం ఇలాగా నేను ఫలానా అప్పుడు పుట్టాను భవిష్యత్తులో మరణిస్తాను కాబట్టి మీరు జన్మని మృత్యువుని అలా విడదీసి పెట్టేశారు కాలంలో అది సరైన దృష్టి కాదు ఎందుకంటే దేహము ప్రతి క్షణము నశిస్తూ ఉంటుంది ప్రతి క్షణము పుడుతూ ఉంటుంది అది ఎలాగంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడండి వాటర్ ట్యాంక్లో కొత్త నీళ్లు పుడుతూ ఉంటాయి పాత నీళ్లు తీసిస్తూ అలాగే దేహంలో కూడా సెల్స్ దేహము అంటే కణములు జీవ కణముల యొక్క సమూహములకు దేహంలోని పేరు కోట్లాది జీవ కణములు ఒక చోట ముద్దగా పెడితే దానికే దేహంలోని పేరు ఈ జీవ కణములు గోడలో ఇటకలలాగా ఒక దానితోటి కలుసు ఇప్పుడు గోడ మీద వెళ్ళేలా గట్టిగా కొట్టారు అనుకోండి రెండు ఇటకలు పోతాయి అదే రకంగా ఈ దేహం కణాలు వెళ్ళిపోతూ ఉంటాయి అయితే మరి అలా వెళ్ళిపోతుంటే సబ్బు అరుగు తీసినట్టుగా అరుగు తీసేస్తే మరి అయిపోతుందేమో అంటే మళ్ళీ కొత్త కొత్త కణాలు పుడుతూ ఉంటాయి కాబట్టి పుట్టుక మరణము ఎప్పుడు కలిసే ఉంటాయి పుట్టుకేమో పంతొమ్మిది వందల యాభైలోను మరణం రెండు వేల ఇరవైలోను అలా ఉండదు జనాలు వేటైకట్లేదు అలా ఎంత అలా తీసుకోవటం వల్ల ఏమవుతుందో తెలుసునండి వీడేమో నేను పుట్టాను అనుకుంటూ ఉంటాడు ఒక దేహంతో పాదాత్మ్య చెందుతున్నాడా లేదా అది మరి శాస్త్రం అలా గుర్తుందా మహాత్మ అనుభవం అలా ఉందా లేదు కేవలము అజ్ఞానము తప్ప వేరే ఏమీ కాదు నేను పుట్టాను అన్నప్పుడు బాగుంటుంది మరణిస్తాను అని గుర్తు వస్తుంది అప్పుడు భయం వేస్తుంది మరణ భయం కాబట్టి బ్రతికున్నంతకాలం మరణ భయంతోనే బ్రదడ క్యా బాధ్య అలా ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే లైఫ్ అండ్ డెత్ రెండు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ లా నార్త్ పోల్ సౌత్ పోల్ ఒకే మ్యాగ్నెట్ లో అంతర్గతంగా అది కలిసి ఉంటుంది ఒకే లోటస్లో ఒకే ఆశ్రమంలో రెండు కూడా ఉంటాయి అలాగే దేహము అనే ఒకే లోటస్లో పుట్టుగా మరణము రెండు ఉంటాయి కాబట్టి ఆ రెండు కలిసి ఉంటాయి అని దర్శించటము అది వివేకము అలా దర్శించటం వల్ల దేహాభిమానము తొలగిపోతుంది మృత్యు భయం తొలగిపోతుంది తత్వాన్ని వీళ్ళు తెలుసుకుందుకు ఒక యోగ్యత నిర్మాణం అవుతుంది కాబట్టి లైఫ్ అండ్ డెత్ You have to look at them as together. They are always together. Life and death. So, this uh, is all meditation. Because, if you think life is all about life, you will be able to meditate on death. This is the truth. If you think death is all about it, then you will be able to meditate on death. That is called death. That is the truth. ఇప్పుడు లాస్ట్ టైం గాలి విడిచిపెడితే అది డెత్ ఇంకా మళ్ళీ పీల్చకపోతే అది డెత్ అవుతుంది ఇప్పుడు నేను తీల్చాను ఇప్పుడు విడిచిపెడుతున్నాను విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తీల్చుకున్న గ్యారంటీ ఏమైనా ఉందా పీల్చాను అంటే అలా విడిచిపెట్టాను గ్యారంటీ లేదు పీల్చా అలా పీల్చి ఒకసారి ఏమవుతుందంటే తీల్చి మళ్ళీ విడిచిపెట్టి ఇంకా పేయాల్సే ఇంక చేయాల్చలేక అప్పుడు ఏం చేస్తాడంటే నోరు వెళ్ళబెడతాడు అప్పుడు ఫోటో తీస్తే బాగుండదని ఒక కాటన్ బాల్ ఒకటి పెడతాడు కాబట్టి మృత్యు అన్నది ఇప్పుడు మృత్యువు దేంట్లో ఉంది దారిని విడిచిపెట్టు ఎందుకు మృత్యువు గలదు కాబట్టి ఇప్పుడు మృత్యు ఎప్పుడు ఉందనమాట ఇది దార్శనిక దృష్టి పురాణ దృష్టి అంటే ఎలా ఉంటుందంటే అక్కడక్కడో ఒక ఆయన ఉన్నాడు ఒక పెద్ద ఆయన ఆయనకు అసిస్టెంట్ వాడు చిత్తా పుస్తకాలు వేసుకుని ఉంటాడు వీళ్ళిద్దరికీ ఒక కొంతమంది కింకర్లు ఉంటారు ఇలా కొమ్ములు ఉంటాయి వాళ్ళకి వాడు చిత్తాపుస్తకంలో చూసేరా వీడు చచ్చిపోవాలరా వాళ్ళు ఇష్టడు ఈ రోజు చంపాల రోజు ఇక్కడ రోజు అక్కడ రోజు ఒకటే ఇక్కడ డేస్ వాడి ఆయన దగ్గర ఒక క్యాలెండర్ కూడా ఉంటుంది ఇరవై ఇరవై నాలుగో తారీఖు జూన్ ఇరవై నాలుగు కదా ఈ రోజు ఎవళ్ళెవళ్ళు చెప్పుకోవాలో లిస్టు తీసి పాత పద్ధతి పాత చిట్ట ఇంకా కంప్యూటర్ సార్ బెటర్ ట్వంటీ లిస్ట్ మనం కమాండ్ ఇచ్చిన ప్రింట్ చేసి ఆయన అలా కాకుండా చిన్న చిట్టు మీద రాసి ఈ చిట్టు కయితాలు కెంకర్లకు ఇస్తాడనే వీళ్ళందరినీ మోసుకుని ఉంటారు వాళ్ళు వచ్చి మోసుకెళ్తారు ఒకరి తర్వాత ఎలా ఉంది పద్ధతి అవుట్డేటెడ్గా లేదు ఇది ఈ పద్ధతి ఇది ఓల్డ్ ఫ్యాషన్ పద్ధతి ఈ రోజుల్లో అలా నడవద్దు కాదు నీకు తెలియక వన్ పాయింట్ టూ వన్ బిలియన్ పీపుల్ అని డ్యాట్ ఈ మెథడ్లో నడవద్దు కాబట్టి వాడు వస్తాడు ఆయన కూడా వస్తాడు వచ్చి వీడియేమో తాడేసి మరి ఇలాగిపోతాడు ఇది పురాణ దృష్టి ఆ పురాణ దృష్టిని కొంచెం కాషస్గా అర్థం చేసుకోవాలి అదే దాన్ని లిటరల్గా తెలిసి కాబట్టి లైఫ్ అండ్ డెత్ అర్త్ అమృతం చేయ మృత్యుస్ అదొన్నంటి యొక్క మూలంలో ఆ ఈశ్వరుడే ధనడే అంటే లైఫ్లోనూ ఈశ్వరుడే డెత్ లో కూడా ఈశ్వరుడే ఈ విషయమంతా మనం చూసి ఉన్నాము సో వాటిని యునైటెడ్గా చూడాలి ఎలాగంటే మీరును మంచు వాటర్ అండ్ ఐస్ దే లుక్ డిఫరెంట్ దే ఆర్ నాట్ అలాగే నార్త్ పోల్ లుక్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇది ఉంది అదన్నట్టుగా అనిపిస్తుంది వడ్డా యునైటెడ్ అలాగే లైఫ్ అండ్ డెత్ ఆర్ యునైటెడ్ అలా మనం చూడాల్సి ఉంటున్నాం సో మంచిది ఇక సత్ అసత్ సత్ అసత్ ఎస్ ఎత్సంబంధితయా విద్యమానం తత్ సత్ తద్విపరీతం అసత్ అర్జున మనకి సత్తి అసత్తికి ఆయన చాలా చక్కటి డెఫినేషన్ సంబంధిత విద్యమానం తుత్రదే ఎత్సంబంధ విద్యమానం తిత్రం వస్తు తదహమే తద్విపరీతయా విద్యమానమి అసంబంధ విన విద్యమానం వస్తు సత్ అవి అసత్ ఎనివే సో ఇప్పుడు ఉన్నదీ అని మీరు చెప్పాలంటే ఒక చేతన పురుషుడు దానిని చూసి దానిని తెలుసుకుని అది ఉన్నది అని చెప్పాలి సో అస్థిఘట అస్థిఘట అని ఘటన చెప్తుందా చేతన పురుషుడు చెప్తాడా చేతన పురుషుడు చెప్తాడు దేనికి దేనికి ఎవరి సంబంధముతో విద్యమానము అనేది ప్రసజునో అది సత కాబట్టి అస్థిఘట అన్నది ఘటము యొక్క సత్త అంటే ఘటము యొక్క ఉనికి ఒక చేతన పురుషుని యొక్క జ్ఞానముతో నిరపేక్షంగా అంటే ఆ జ్ఞానము యొక్క అపేక్ష లేకుండగా సంభవమే కాదు కాబట్టి అస్థిఘట అన్నప్పుడు ఒక చేతన పురుషుడు నేను నేను ఆ చేతన పురుషుణ్ణి అస్థిఘట అహమస్సు నాస్తిఘట ఘటము లేదు అసత్ అప్పుడు కూడా అహమస్సు నాస్తిఘట అని చెప్పాలంటే ఏదో ఏదో కాలంలో ఏదో ఒక దేశంలో ఘటమనేది ఒకటి ముందు ఉండాలి ఘటం అనేది లేకుండా నాస్తి ఘట అనే పదప్రయ అనే వాక్య ప్రయోగం కుదరదు అదొక పాయింట్ రెండో పాయింట్ ఘటము అభావము వచ్చి ఇందులో నేను ఘటము యొక్క అని మీ ముందు నిలకడద్దు అలాగంట ఇది ఏముండదు నాస్తిఘట అన్నప్పుడు కూడా అహమస్మి ఒక చేతన ఘటము యొక్క అభావాన్ని దర్శిస్తూ ఉంటాడు కాబట్టి అస్థిఘట అహమస్మి నాస్తి ఘట అహం నాస్మి అనకూడదు నాస్తి ఘట అన్నప్పుడు కూడా అహమస్మి అదిగో ఆ అహం అనే అధిష్టానంలో అస్థి నాస్తుల ద్వంద్వము అనుభవానికి వస్తుంది ఆ అధిష్ఠానము నేనే అహం అనే చైతన్యము అతినివిడుక అది నేనే సదసాహమర్జున అంచేతనే అదే అనుమతి శంకరులు నంతమేవ్భగవా అంతేగాని అస్థిఘటో ఘటము యొక్క సత్త భగవంతుడు నాస్తిఘట ఘటము యొక్క అభావము భగవంతుడు అభావం భగవంతుడు అంటే భగవంతుడు లేడు భగవంతుడు ఒకప్పుడు ఉన్నాడు ఇంకొకప్పుడు లేడు అని అని వస్తుందిగా అంటే రెండు పక్షాలు వస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోతాడు దేవుడు ఫిఫ్టీ ఉన్నాడు ఫిఫ్టీ లేదు అలా అలా కాదు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కాబట్టి సత్ అసత్ అన్నప్పుడు ఆ రెండు ప్రత్యయములకు ప్రత్యయము అంటే థాట్స్ ఒక కాగ్నిషన్ అంటారు రెండు కాగ్నిషన్స్కి అధిష్టానంగా ఉండే చైతన్యము తెలివి గలదు అది నేను ఎందుకంటే ఆ చైతన్యమునంటే అస్థి ఘటహ అస్థి అనే జ్ఞానము ఘటహ నాస్తి అనే జ్ఞానము రెండు కూడా తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఎలాగంటే ఒకే ప్రకాశంలో సినిమాకి వెళ్ళినప్పుడు ఒకే ప్రకాశంలో హీరో వెలన్ అనే ఆపోజిట్స్ ప్రకాశిస్తాయి అక్కడే అదిగో ఘటన అదే ప్రకాశంలో కనపడుతుంది ఇప్పుడు ఘటము లేదు అన్నప్పుడు కూడా ఆ ప్రకాశం ఉంటుంది ప్రకాశం లేకుండా ఘటము లేదు అని కూడా ఎలా చెప్పగలరు కాబట్టి ప్రకాశము చైతన్య ప్రకాశము యొక్క అధిష్టానము ఈ సదసత్తులు ప్రకాశిస్తాయే తప్ప కేవలమైన శూన్యము అనేది అసత్తు ఇక్కడ కాదు ఎందుకంటే కేవలం శూన్యము అసత్తు అని స్వీకరించే భగవానుడు శ్రీకృష్ణుడు అహం అసత్వం అయినాడు కనుక నేను లేను అని చెప్పినట్లు అవుతుంది అలా అది అంగీకారము కాదు ఇక సత సత్ అనే పదాల రెండింటికి మరో అర్థం కూడా కలదు సత అంటే కార్యము అసత్ అంటే కారణము ఇది ప్రసిద్ధమైన అర్థం అదేమీ అంత అప్రసిద్ధం కూడా కాదు వేదాంత శాస్త్రంలో తరచుగా సత్ అనేది కార్యము అసత్ కారణము అని వాడతారు కారణం ఏమిటంటే కంటికి కనబడుతో పిండి అనే ఒక కాంబినేషన్కి మూలంగా ఉంటుంది కనుక దానికి సత్ అంటే కంటికి కనబడదు అని ఉంటుంది కానీ కంటికి కనపడదు దానికి అసత్ అంతే ఇప్పుడు చెప్తుంది అనుకోండి సత్ బీజము అసత్ బీజము అంటే ఆ బీజశక్తి బీజశక్తి కంటికి కనపడదు బీజము కంటే కనపడుతుందంటే విత్తనం అంటే ఆ పైన పెంకు కనపడుతుంది మీకు కవరు బీజశక్తి కంటే కనపడటం కాబట్టి కారణము అసత్ కార్యము సత్ ఇప్పుడు భగవంతుడు రావంటే కారణ కార్యములు రెండూ నేను రెండూ నేను ఇప్పుడు మళ్ళీ సినిమా దృష్టాంతం ఏం తీసుకోండి మీరు అంటే దృశ్యముల యొక్క సప్త దృక్కులందే ఉంటుంది సినిమా దృష్టాంతం తీసుకోండి అక్కడ ఒక మొక్క ఉంటుంది ఆ మొక్కకి వీళ్ళు నీళ్లు పోస్తారు చెట్టు మొక్క కారణము చెట్టు కారణము సినిమాలోనే అవుతుందా వాళ్ళు ఏం చేస్తారంటే ఓ మొక్క పాతారు పాతి సినిమాలో పాతికి నీళ్లు పోస్తూ ఉంటారు పోస్తూ ఉంటే రెండు సంవత్సరాల నుంచి చెట్టు కాబట్టి ఆ విత్తు విత్తుపాతి చెట్ అయింది సినిమాలో కాబట్టి ఇప్పుడు ఆ విత్తనమేమిటి ఆ ప్రకాశమే ఆ విత్తనంలా అనిపించింది మరి ఆ చెట్టు ఏమిటి మళ్ళీ ఆ ప్రకాశం కాబట్టి కారణము కార్యము రెండు కూడా ఒకే చైతన్యముందు ప్రకాశిస్తాయి మీరే దృష్ణాంతం తీసుకోండి ఇప్పుడు చపాతి అని అనుకోండి ఈ చపాతి దీనికి కారణమేమి పిండి సో అట ఆట కారణము చపాతీ కార్యము ఇప్పుడు ఆట దేంట్లో ప్రకాశిస్తోంది మీ దృక్చైతన్యంలో ప్రకాశిస్తోంది చపాతీ దేంట్లో ప్రకాశిస్తోంది అదే దృక్చైతన్యంలో చపాతీ కూడా ప్రకాశిస్తోంది కాబట్టి కార్యము అంటే వేదాంత శాస్త్రము యొక్క ఒక సిద్ధాంతం ఏంటంటే కార్యము కారణము కంటే భిన్నము కాదు కాబట్టి కారణ కార్యము రెండు కూడా ఒకే ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ ఆత్మచైతన్యమే ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి అహం చూడాలి ఈశ్వరుణ్ణి అహం చూడాలా ఇదం చూడాలా అని ఆ మీమాంసకి నిర్ణయం ఏమిటంటే చూడాలి అహం చూస్తేనే మీకు ఇదం చూడగలుగుతారు సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈశ్వరుడు ఇడంలో ఉంటాడు అనుకుంటారు ఇదనుకుంటే ఇది ఇదం అంటే ఇది ఈశ్వరుడు దృశ్యమునందు ఉంటాడు అని అనుకుంటారు దృశ్యమునందు ఎప్పుడు ఉంటాడు దృక్కునందు ఉంటేనే దృశ్యమునందు ఉంటాడు దృక్కునందు లేకుంటే దృశ్యమునందు ఉండడు ఇప్పుడు ఒక సిలిండ్రికల్ షేప్ గా ఉన్నటువంటి ఒక స్టోన్ ఉందనుకోలేదు లింగాకారంగా ఉన్న ఒక స్టోను అదిగో శివుడని ఎవడంటాడు ఎవరి హృదయంలో శివుడు ఉన్నాడో వాడు ఆ స్టోన్ నుంచి చూసి శివలింగము అని అంటాడు సపోజ్ వాడి హృదయంలో శివ శివుడు లేడనుకోడు వాడు ఎరుగుడు వరెక్కడో ఉదాహాలను ఎక్కడో పుట్టాడు వాడు ఏమంటాడు దాన్ని అదిగో శివలింగం అంటే ఓకే హై అంటాడు నువ్వు చెప్పది ఏంటంటే It's a cylindrical piece of stone. That's why we are in a certain way. We are in a certain way. We are in a certain way. This is the second one. We are in a certain way. అలాగే చెప్పాలి లేకపోతే రెండు చోట్ల కూడా ఉంటాడు అంతహా బహిహి ఉంటాడని చెప్పాలి అంతేగాని బహిరే ఉంటాడు లోపల ఉంటాడు ఉండడు అని చెప్పకూడదు అలా చాలా తప్పదు ఈశ్వర సర్వభూతానాం హృదేశే అగ్జున ఇష్టది కాబట్టి హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు ఎలా ఉంటాడు హృదయంలో సో మళ్ళీ మీరు పురాణ దృష్టి పట్టుకోకూడదు పురాణ దృష్టి అంటే దాంతో ఉండే సంకేతం తెలుసుకోవాలి మామూలుగా కథ ఉంటుంది కథ ఏంటంటే హనుమంతుడికి ఏ హనుమాన్ రాముడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు అడిగితే ఆయన అంటాడు నా హృదయంలో ఉన్నాడు వాల్మీకి రామాయణంలో ఇలాంటివే ఉండవు మామూలుగా తర్వాతి కాలంలో పోయిట్స్ పెట్టినటువంటి స్టోరీస్ సో నా హృదయంలో ఉన్నాడు ఆ నువ్వు కోతలకు వస్తున్నావులే అది అది నువ్వు యుయర్ బ్లసింగ్ అంటారు ఎవరు లా కదండి ఆ యుయర్ బ్లసింగ్ అంటారు Nah, haray, no, i am keste, bulli, Then, yeah. I'm not blessed na hoddaru ramudu garu i am blessed taastu chusko anayana ila cheste akada bulli ramudu no sita kootunu untaru dan artham emi endaru literal ga chusukunte adhi chusko literal ga chusunte ramudu sita anta bulli tigmis laaga akada akada kootunu untaru is not like literal ga chusko దాని సంకేతం ఏమిటంటే హృదయంలో రాముడు ఉంటేనే బయట ఉంటాడు హృదయంలో రాముడు లేకుంటే బయట ఉండాలి ఉండదు సో దీంట్లో ఎలాగంటే హృదయంలో నాటకం ఉందనుకోండి బయట నాటకాల యాక్టర్ కనపడతాడు రాముడు లాగా రాముడేశ్వరంగా వచ్చినా కూడా కాబట్టి హృదయంలో రాముడు ఉంటే బయట రాముడు ఉంటాడు ఎనీవే సో కారణకార్య రుములు రెండూ కూడా ఆ దృక్చైతన్యమున ప్రకాశిస్తూ ఉంటాయి గనక ఆ దృక్చైతన్యము నేనే సద సత్యాహమర్జున భగవద్గీత శాస్త్రం వేదాంతము అధ్యాత్మ శాస్త్రం ఇక్కడ అధిభూత అధిదైవములను అధ్యాత్మంలో దర్శించుట ఈ శాస్త్రము యొక్క లక్షణం నేను గమనించాలి అధ్యాత్మ విద్యా విద్యానాం అన్నాడు శ్రీకృష్ణుడు య కార్యకారణే వా సదసతీ పూర్వోక్వృత్తి ప్రకారైమాం పూజయన్ ఉపాసే జ్ఞానవిదా సో అహం సద్ అసత్ అంటే భగవానుడే స్వయంగా కార్యకారణ రూపంగా ఉన్నాడు కాబట్టి సత్ అంటే ఉన్నది అసత్ అంటే లేదు అనే ద్వంద్వం ఒక అర్థం చెప్పాము సత్ అంటే కార్యము అసత్ అంటే కారణము అని ఇంకొక అర్థం కూడా చెప్పాము తైత్రీయంలో అసద్వా ఆసీత అనే వాక్యం ఉండదు అక్కడ అసత్ అంటే శూన్యం అని కాదు అసత్ అంటే కారణము అగ్రే సృష్టికి ఆది ఉండదు ఇదం ఈ జగత్తు అసత్ వై ఆసీట్ నిష్ఠేయముగా కారణరూపముగా నిండను ఏమిటా కారణము అంటే బ్రహ్మ అఖండ బ్రహ్మ ఓకే అలాగే ఆ శ్లోకం పూర్తి అయిపోయింది అయితే శ్రీకృష్ణుడు ఈ లిస్ట్ ఆఫ్ ఆ ప్రకరణానికి ఆయన కనెక్ట్ చేస్తున్నారు ప్రకరణం ఏకత్వన పృథత్వేన బహుధా విశ్వతో ముఖం నన్ను కొందరు ఏకత్వ ప్రధానమైన దృష్టితో కొందరు బహుత్వ ప్రధానమైన దృష్టితో ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పి ఉన్నాడు అంటే ఇగో ఇక్కడ కనపడుతూ సూర్యుడు చంద్రుడు గంగా నది యమునా నది ఈ హిమాలయములు ఇన్ని రూపములుగా ఉన్నాయే ఇన్ని రూపములుగా ఆ ఈశ్వరుడే ఉన్నాడు అని బహు నుంచి ప్రారంభించి ఏకత్వంలోకి వెళ్ళి కొంతమంది ఉపాసిస్తాం ఏ ఇంకా కొందరు ఇంకో కొందరు ఎలా ఉపాసిస్తారు రివర్స్ ఎస్తే లిటిల్ డిఫరెన్స్ సటిల్ డిఫరెన్స్ పెద్ద తేడా ఏమి లేదు రివర్స్ ఎలా ఉంటుందంటే ఆ శ్రీహరియే ఇదిగో ఈ చంద్రుడైనాడు ఈ ఇంద్రుడైనాడు ఈ సూర్యుడైనాడు గంగా కావేరి మొదలైన నదుల రూపంగా కూడా ఆయనే ఉన్నాడు భూగోళంగా రూపంగా కూడా ఆయనే ఉన్నాడు అని అట్ను చూస్తే హుత్వేనా ఆరు ప్రసక్తు కాబట్టి ఇన్ని విధములుగా నన్నే ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పి ఆ తర్వాత ఈ ఈ విశ్వ విభూతి సో ఆ విధంగా దాన్ని కనెక్ట్ చేయాలి ఆయన భాషకారులు కనెక్ట్ చేస్తున్నాం పైన చెప్పినట్లుగా పూర్వోక్తై వివృత్తి ప్రకారై అనేక రూపములుగా ఏమిటో అనేక రూపములు అంటే సత్ అసత్ తర్వాత అమృతం మృత్యు తర్వాత అహం క్రతు స్వధ అన్ని రూపములు ఏకత్వ పృథత్వాది విజ్ఞానై యజ్ఞ మాం ఉపాసతే నన్ను ఉపాసిస్తూ ఉంటారు అని చెప్పాడు కదా సో యజ్ఞంతో మాముసతే ఉపాసతే అంటే బహుజనం ఉపాసతే ఉపాసతే ఉపాసతే నన్నే ఉపాసన చేస్తూ ఉంటారు ఈ ఉపాసనలన్నీ యజ్ఞములే భగవద్గీతలో యజ్ఞశ్దానికి చాలా విస్తృతమైన అర్థం ఉంటుంది మామూలుగా కర్మకాండ సందర్భంలో యజ్ఞము లోకంలో కర్మ రుచువల్ ఉంటుందే అక్కడ యజ్ఞము అంటే అర్థం ఏంటంటే అగ్ని మీద రేల్చి రుత్వికులు ఆ జీయము మొదలైన హోమద్రవ్యాలని అగ్నిలో సమంతరకంగా సమర్పించగా యథావిధిగా అన్ని యజ్ఞము ఉంటారు లోకంలో ఆ అర్థం ప్రసిద్ధమైన అర్థం అయితే భగవద్గీతలో ఇది ఇదేమి రుచువల్స్ రుచువల్ భగవద్గీత రిచువల్స్కి సంబంధించిన బుక్ కాదు ఇది అధ్యాత్మ శాస్త్రం కనుక ఇక్కడ మనం హృదయంలో చేసేటువంటి ఉపాసనలను కూడా యజ్ఞములుగానే స్వీకరిస్తారు కాబట్టి ఈ అనేక రూపములుగా ఏకత్వ విజ్ఞానము పృథత్వ విజ్ఞానము అంటే ఇలాగా ఈ అనేకము ఆ యొక్క ఈశ్వరుడు ఏకత్వ విజ్ఞానము సో అంటే ఆల్ ఇన్ వన్ పృథత్వ విజ్ఞానం అలాగా వన్ ఇన్ ఇన్ ఆల్ అది కొ అంతేగాని ద్వైతం అంటున్నారు రెండు సందర్భాల్లోనూ ద్వైతం ఉండదు ఆల్ ఇన్ వన్ అప్పుడు కూడా ద్వైతం ఉండదు వన్ ఇన్ ఆల్ కూడా ద్వైతం ఉండదు లైక్ సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చేత్మ ఆత్మ సర్వభూతములు ఎందు గలదు ఆత్మ ఎందు సర్వభూతములు గలదు జస్ట్ వే డిస్ వే డిస్ వే దే అట్టి తెరగసేనం ఏదో అంటారు సంథింగ్ లైక్ దాట్ సో అలా చెప్తారు సో అలా చెప్పారంటే దాని అర్థం ద్వైతం అని అనుకోకూడదు ఏకత్వమైన ప్రసక్తమైన అంటే ద్వైతం కాదక్క కేవలము ఆ ఉపాసన రూపములు అలా ఉంటాయి ఉపాసన విభి మనం భావన చేయకూడదు చదుగో సూర్యుడు అదిగో చంద్రుడు ఆ ఈశ్వరుడే సూర్యుడుగా ఉన్నాడు ఆయనే చంద్రుడిగా ఉన్నాడు అలా తెలుసుకొని మనం ఉపాసన చేయాలి అంతేగాని ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అలా ఉపాసన చేయకూడదు పర్వాలేదు దాన్ని వదిలేసి మీరు కూర్చొని కష్టం సో అలాగా యు షుడ్ నాట్ డిఫరెన్షియేట్ లైక్ దాట్ అలా విడతీసి సో అలాగ భావన చేయలేకూడదు అంతేకాకుండా దీంట్లో ఇంకో రహస్యం ఏమిటంటే మీరు ఏ దేవతామూర్తిని ఉపాసించినా సకల దేవతా స్వరూపుడుగా ఉపాసించాలి ఇప్పుడు గణపతి పూజ చేసుకుంటే గణపతియే సకల దేవతా స్వరూపుడు అంటే విష్ణువు శివుడు పార్వతి లక్ష్మి సరస్వతి అందరూ గణపతిలో ఉంటారు విష్ణు పూజ చేస్తున్నారనుకోండి విష్ణువే సకల దేవతా స్వరూపుడు గణపతి శివుడు పార్వతి లక్ష్మి సరస్వతి బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు అయ్యప్ప అందరూ ఆ విష్ణువులోనే ఉంటారు అలా అర్థం చేసుకుని ఉపాసన చేయాలి ఈ విధంగా ఈ ఉపాసనల్ని చేస్తూ ఉంటారు ఎవళ్ళు జ్ఞాన విధ జ్ఞానం అంటే ఉపాసన జ్ఞాన శబ్దానికి ఆ సందర్భాన్ని బట్టి ఉపాసనా అర్థం ఎందుకంటే ఉపాసన కూడా తెలుసుకునే రూపంగానే ఉంటుంది రూపంగానే ఉంటుంది కాబట్టి జ్ఞానము పదానికి తెలియటా అని భావన చేయుట కాబట్టి ఇక్కడ సందర్భాన్ని బట్టి జ్ఞాన విధ అంటే ఉపాసన యొక్క రహస్యము వారు ఏ యథా విజ్ఞానం మామేవ ప్రాప్వంతి విజ్ఞానం అంటే ఉపాసన వారు యథా విజ్ఞానం మామేవ ప్రాప్నువంతి వారు చేసిన ఉపాసనకు తగ్గట్లుగా ఉపాసనకు అనురూపముగా నన్నే పొందెదరు అంటే అలాగే తెలుస్తుందండి సపోజ్ మీరు ఇంద్రుణ్ణి ఉపాసన చేశారనుకోండి ఇంద్రుని ఉపాసన పూర్వం ఉండేవి ఎటువంటి ఉపాసనలు వైదిక ఉపాసనలు ఇప్పుడు వైదిక ఉపాసనల యొక్క స్థానంలో పౌరాణిక ఉపాసనలు లోకంలో ప్రచారంలోకి వచ్చాయి మీరు విషావాస్తిని తీసుకొస్తే తెలుస్తుంది అలాంటి ఉపాసనలు ఉన్నాయని కూడా లోకంలో చాలామందికి తెలియదు సంభూతించ వినాశించ ఏ అసంభూతి ఉపాసతే అనే రకరకాల ఉపాసనలు చాలా చిత్రములైన ఉపాసనలు వైదిక ఉపాసనలు మీకు ఉపనిషత్తుల్లోనూ అలాగే ఆరణ్యకము అంటే దాన్ని ఉపాసనాకాండ అంటారు అక్కడ బోధిస్తూ ఉంటారు సో ఈ ఉపాసనలు చేస్తూ ఉంటారు కర్మల వంటినే ఉపాసనలు కూడా నిజానికి కర్మ కంటే ఒక స్టెక్ అభౌ కర్మ ఉపాసన వేదిక్ లిటరేచర్లో దేనిని ఉపాసన అంటారు దానినే పురాణిక్ లిటరేచర్లో భక్తి అంటారు ఆ ఉపాసన అనే పదమే రూపాంతరము చెంది భక్తి అనే పేరుతోటి సమాజంలో ప్రచారంలోకి వచ్చింది వేదిక్ కాంటెక్స్ లో ఉపనిషత్తులలో ఉపాసన అనే పదమే వాడతారు భక్తి అనే పదం తక్కువగా వాడతారు అంటే అసలు వాటరు ఉపనిషత్తుల్లో ఒక్క శ్వేతాశ్వత రూపనిషత్తులో ఒకేసారి భక్తి అనే పదం వస్తుంది శ్వేతాశ్వత రూపనిషత్తులో ఆఖరి మంత్రంలో ఒకేసారి వస్తుంది సో భక్తి అనే మాట ఫస్ట్ టైం యూ హియర్ భక్తి ఇది ఉపనిషత్తికి ఇంటర్ అవుతారు సర్వత్రా ఉపాసతే అనే మాట ఉపనిషత్తు అంటే నా స్టాండర్డ్ ఉపనిషత్తులు ఉన్నాయి దశోపనిషత్తులు అలా కాకుండా థౌజండ్ అండ్ ఎయిట్ ఉపనిషత్తుల్లో కాదు దశోపనిషత్తుల్లో ఉన్న వ్యవస్థ మీద నేను మనం చేస్తున్నాము భగవద్గీతలో ఉపాసన భక్తి అనే రెండు పదములు కూడా భూతార్ యూస్డ్ అండ్ భూతార్ ఎక్స్పౌండెడ్ బై శ్రీకృష్ణ అయితే భగవద్గీత కర్మ భక్తి జ్ఞానము అనే మూడింటి యొక్క చక్కని శంఖస్ ఆ మూడింటిని ఇంత ప్రాక్టికల్గా చాలా ఈజీగా మనం అనుభవానికి ఆచరణలోకి తెచ్చుకోవటానికి వీడిగా మీకు ఉపనిషత్తుల్లో అలా ఉండదు ఉపనిషత్తుల్లో స్టాఫాయిడ్గానే ఉంటుంది విడివిడివిడిగా ఉంటుంది అదంతా ఒక చోటకు తీసుకొచ్చి ఆ కర్మాభక్తి జ్ఞానము ఆ మార్గాన్ని మనకు అలా స్థిరంగా నిర్దేశిస్తూ ఉండేటువంటి అద్భుతమైన గ్రంథము సింథసైజ్ చేసినటువంటి గ్రంథం మంచిది సో వీరు ఈ విధంగా ఉపాసన చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆ ఉపాసనకు తగ్గట్లుగానే నన్ను పొందుతారు అంటే అలాగో తెలుసునండి స్వర్గాన్ని కోరి ఇంద్రుణ్ణి ఉపాసన చేసాడనుకోండి వాస్తవంలో వాడు ఇంద్రుని రూపంలో ఉండే ఈశ్వరుణ్ణే ఉపాసన చేస్తున్నాడు మరైతే వీడు ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందుతాడ పొందలేదు ఎందుకని యథావిజ్ఞానం వాడు ఉపాసన చేసిన దానికి తగ్గట్టుగానే పొందుతాడు వాడు ఇంద్రుణ్ణి ఉపాసన చేశాడు స్వర్గమునందరి ఇంద్రుణ్ణి ఉపాసన చేశాడు కనుక వీడు స్వర్గానికి పోయి ఇంద్రుణ్ణి పొందుతాడు మరి అది ఈశ్వరుడు ఈశ్వరుడే స్వర్గంలో ఇంద్రుని రూపంలో ఉంటాడు కాబట్టి మీరు ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు అనురూపమైన ఫలమునే పొందేదాడు అయితే చిత్రమే ఉంటాయే స్వర్గం రూపంగా ఇంద్రుడి రూపంగా కూడా ఆ ఈశ్వరుడే గలయం అలాగని చెప్పేసి ఇంద్రుడి రూపంగా ఈశ్వరుడే గలడు రూపంగా కూడా ఈశ్వరుడే కాబట్టి దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ కాబట్టి ఇంద్రుణ్ణి ఉపాసన చేసిన వాడు వరుణ నుండి పొందొచ్చు కదా అంటే పొందడం ఇంద్రుణ్ణి ఉపాసన చేస్తే ఇంద్రుణ్ణి పొందుతాడు వరుణుని ఉపాసన చేస్తే వరుణ లోకాన్నే పొందుతాడు కానీ దాంట్లో ఉన్న మీరు ఉపాసన ఏ రూపంగా చేసినా అల్టిమేట్గా మీరు ఉపాసిస్తున్నది ఒకే ఈశ్వరుణ్ణి మీరు ఫలం ఏ రూపంగా పొందినా అల్టిమేట్గా మీరు పొందేది ఒకే ఈశ్వరు మామే ఒక ప్రాప్తం మంచిది ఇప్పటికీ ఉపాసన చేసే సందర్భంలో ఆ ఏకత్వాన్ని విస్మరించకూడదు అందుకోసం దీన్ని ఇంత సాగతిస్తూ ఉండడం పోనీ ఏకత్వాన్ని విస్మరించకూడదని అంత గట్టిగా నొక్కి ఎందుకు చెప్పాలి అంటే చెప్పాలి లోకంలో వ్యవస్థలు చాలా కలగాపులతంగా ఉన్నాయి సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు కానీ మా అబ్బాయి ఎంసెట్ పరీక్ష మోస్తరుగా రాశాడు అయినా కూడా వాడికి మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఫోన్ ఫోన్లో అడుగుతాడు పరీక్ష బాగా రాయకపోయినా కూడా మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి అని ప్రశ్న పరీక్ష బాగా రాయకపోతే మంచి ర్యాంక్ రాకూడదు కదా మనం అలా కాదు మనిషి బాగా రాయకున్నా కూడా మా అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి అని ప్రశ్న అడుగుతాడు అది ఆయన సమాధానం చెప్తాడంటే ఇదంతా టెలిఫోన్ దీంట్లో టెలివిజన్లో కాల్ ఇన్ ఫోన్ ఇన్ ఆర్ కాల్ ఇన్ ప్రోగ్రామ్ ఆయన ఏమని చెప్తాడంటే మీరు కార్తవీర్యార్జున మంత్రాన్ని రోజులు జపం చేస్తే మీ కుర్రాడికి అనుసరిలో మంచి ర్యాంక్ వస్తుందని చెప్తాడు అంటే అప్పుడు మీరు ఇటువైపు నుంచి కొని కార్తవీర్యార్జున మంత్రం ఎందుకంటే అదేదో పలకడానికి కూడా కష్టంగా ఉంది మేము ఓన్నమ శివాయి కొన్ని జపం చేస్తే ఓన్నమ శివాయ జపం చేస్తే నీకు అనిసి ర్యాంక్ రాదు కార్తవీర్యార్జున జపం చేయాలని చెప్తాడు అప్పుడు మీకేమి ఆయన చెప్తున్న ధోరణేటి మీరు తెలుసుకుంటున్న ధోరణేటి కార్తవీర్యార్జునుడనే ఒక ఆయన ఇటున్నాడు శివుడనే ఇంకో ఆయన ఇటున్నాడు ఈ కోరి ఇంకేదైనా కోరికాయన వస్తాడేమో కానీ ఈ కోరిక ఆయన పనికిరాడు అనే ఒక భావన కలుగుతున్నట్టుగా ఉందా అది అలా ఉందా అయితే నేను పొరబడ్డాను అంటారా అలాగే ఉందా అది తప్పు అది దట్ ఈస్ ది పాయింట్ అంచేతనే మన డిజైర్స్ అండ్ ఫియర్స్ ఏం చేస్తాయంటే దేవుణ్ణి షేప్ మార్చేస్తూ ఉంటుంది డిజైన్ వచ్చి షేప్ మారిపోతూ ఉంటుంది సో కాబట్టి అలాగా డిజైన్ వచ్చే షేప్ మారిపోయినప్పుడల్లా ఆఖరికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే మీకు ఎన్ని కోరికలు కలిగే వాళ్ళు పదహారు కోరికలు కానికే పదహారు మంది దేవుళ్ళు ఉన్నారు సపోజ్ రేపు ముప్పై కోరికలు కలిగాయనుకోండి ముప్పై మంది దేవుళ్ళు ఉండాలి ఏం చేయాలి తప్పదుగా అలాగే దాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని పెట్టుకోవడం అది సరికాదు తర్వాత తెలుసుకోవాల్సిన పద్ధతి అలాగా వాళ్ళు రాముణ్ణి ఆరాధిస్తున్నారు వీళ్ళు కృష్ణుని ఆరాధిస్తున్నారు మేము శివుణ్ణి ఆరాధిస్తున్నాం మనందరము కూడా ఒకే విశాలమైనటువంటి హిందూ సమాజంలో అంగములుగా ఉన్నాము మనం వేర్వేరు పేర్లతో వేర్వేరు రూపాలను ఆరాధిస్తున్నా మన హిందూ ధర్మం యొక్క మహిమ వచ్చింది అంటే మనందరం ఒకే పరమేశ్వరుని ఆరాధిస్తున్నాము అని తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అంతేగాని మీరు రాముణ్ణి ఆరాధిస్తున్నారా మేము శివుణ్ణి ఆరాధిస్తున్నాం రాముడు ఎంత ఆరాధించినా ఉలపడో కొనకాడో శివుణ్ణి కనుక ఆరాధిస్తే పక్క మన కోరికలు తీరుస్తాడు అని అలా మొదలు పెట్టడం అది దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అది ముక్కలు ముక్కల కింద లేదా దేవుళ్లలో కాంపిటీషన్ పెట్టినట్టు లేదు ఎవడు కోరికలు పని తొందరగా తీరుస్తాడు అది కాంపిటీషన్ ఏ ఇంజనీరింగ్ కాదు గమ్ములు ఉద్యోగం వస్తుంది అన్న అడిగినట్టుగా లేదా అదంతా కూడా చాలా అసందర్భమైన సమాచారం కాబట్టి ఏకత్వమైనా పృథక్తున్నా మీరు మె వన్ టు మెనీ చూస్తున్నా మెనీ టు వన్ చూస్తున్నా ఈశ్వరుడు యొక్క ఏకత్వాన్ని అద్వయ తత్వాన్ని దేహించాలి ఈశ్వరుడు ఒక్కడేమి కాదు సర్వము ఈశ్వరుడు తప్ప వేరొకటి లేదు మంచిది ఇంకే విధంగా కొంత సమాజ ఈ స్థితిగతులకు అన్వయిస్తూ వేదాంతాన్ని సమకాలీన సమాజంలో ఉండే జనులకు అనురూపంగా వ్యాఖ్యానం చేయటం ఇది నా అలవాటు అందుకోసం నేను అలా వ్యాఖ్యానం శ్లోకం వైవిద్యా మాం సోమపా పూత పాపా యజ్ఞా స్వర్గతిం ప్రార్థయంతే మాసాద్య సురేంద్ర లోకం అశ్వంతివ భోగా ఈ శ్లోకాన్ని తరువాతే శ్లోకంతో కలిపి అన్వయించుకోవాలి రెండు శ్లోకాలు కలిపి ఒక టాపిక్ వెంటనే వచ్చే నెక్స్ట్ శ్లోకము ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టాపిక్ గీతలో ఇదొక పరిపాటే ఒక తత్వాన్ని చెప్పేప్పుడు దాని పాజిటివ్ సైడు నెగిటివ్ సైడు కూడా చెప్పడం అంటే తత్వం యొక్క నెగిటివ్ సైడ్ అని కాదు ఒక పాజిటివ్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ది ట్రూత్ నెగిటివ్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ది ట్రూత్ ట్రూత్ ఇస్ ది సైమ్ మీకు తెలుసున్నదే నేను చాలా సార్లు చెప్పాను అనమాట ఆయన ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారేమో మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను శ్రద్ధ జ్ఞానమును పొందును శ్రద్ధ లేని వాడికి జ్ఞానము ఎప్పటికీ రాదు ఇప్పుడు ఈ రెండు వాక్యాల్లో చెప్తున్న మెసేజ్ ఒకట రెండా ఒకటే మెసేజ్ మెసేజ్ ఈజ్ వాల్ మెసేజ్ ఈజ్ నాట్ నాట్ టూ మెసేజెస్ ఓన్లీ వన్ మెసేజ్ అయితే ఆ ఒకే మెసేజ్ని మీరు అన్వయ పద్ధతిలో చెప్పేప్పుడు శ్రద్ధ జ్ఞానము అనుకుందు శ్రద్ధ వాళ్ళభతే జ్ఞానం అదే మెసేజ్ని నెగిటివ్గా చెప్పాలంటే అజ్ఞాశ్వానస్ ప్రశంశయ ఆత్మా వినశ్యతి శ్రద్ధలేని వాడు నశించును నెగిటివ్ అయిన తెలుసు కానీ మెసేజ్ ఇస్తాను అలా నెగిటివ్గా చెప్పి దాన్ని నిషేధము ఉంటారు పాజిటివ్గా చెప్పి దాన్ని అన్వయము అంటారు మెసేజ్ తీస్తే అంటే ఇది గీతం యొక్క బోధించే ప్రక్రియ గీతం అంతా ఇలాగే ఉంటుంది అయితే మళ్ళీ అది చెప్పిన రోజు ఇంకో మాట దానికి ముందుకు అన్వయమా నిషే ముందు నిషేధమా అంటే సాధారణంగా ముందు నిషేధము తర్వాత అన్వయము వస్తాయి అక్కడక్కడ ముందు అన్వయము తర్వాత నిషేధము కూడా రావచ్చు బట్ జనరల్ రూల్ ఏంటంటే ముందు నిషేధము తర్వాత అన్వయము ఇక్కడ అదే పరిస్థితి ఏంటంటే మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు మనస్సులో ఏదో ఒక కోరిక పెట్టింది ఈ కోరిక నాకు తీర్చిదేవుడా అని ఆరాధిస్తున్నారా లేక ఈశ్వరుని అందరి ప్రేమతో యథార్థమైన ప్రేమతో నిష్కామంగా ఈశ్వరుని ఆరాధిస్తున్నారా రెండు ఆరాధనలు ఉన్నాయి సో ఈ రెండు ఆరాధనలలో మీ ఆరాధన ఏ రూపంగా ఉన్నది దీంట్లో గీత యొక్క సిద్ధాంతం ఏమిటి మీరు నిష్కామంగా ఆరాధించాలి అని చెప్పాలి కాబట్టి ఏం చెప్తాడంటే సకామంగా ఆరాధించి వాళ్ళ పరిస్థితి ముందు చెప్తాడు దట్ ఈస్ ది నెగిటివ్ అది ఎందుకు చెప్పి ఆ తర్వాత నిష్కామంగా ఆరాధించి వాళ్ళ దగ్గరకు వస్తాడు పాజిటివ్ గా అది పద్ధతి ఇప్పుడు వీళ్ళు యజ్ఞాలను చేస్తారు ఈ కర్మకారులకు సంబంధించిన శ్లోకం దీని తర్వాత శ్లోకం కూడా దీనికి కలిపే ఉంటుంది సో వీళ్ళు యజ్ఞం చేస్తారు దేనికోసం యజ్ఞం చేస్తారు స్వర్గతిని ప్రార్థే స్వర్గము అనే ఫలమును కోరుతున్నారు గతి అంటే ఫలము స్వర్ అంటే స్వర్గం స్వర్గతి అంటే స్వర్గ అని కాదు కామునితోకరంగిట్లని ఏ అని అలా పెడిపోయింది స్వర్ గతిం స్వర్ అంటే స్వర్గము గతిం అనే ఫలము స్వర్గం అనే ఫలమును కోరుతున్నారు చూడండి వైదికుడు ఎలా ఉంటాడంటే ఆ వైదికుడు యొక్క దృష్టికోణం అంటే ఎప్పుడు కూడా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటారు లైఫ్ గురించి మీ ఫిలాసఫీ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అది ఏం చేస్తుందంటే ఆ జీవనం యొక్క దశని దిశని అదే నిర్దేశిస్తుంది అదే ఫిక్స్ చేస్తుంది జీవనానికి ఒక దిశ ఉంటుంది కదా ఏ దిశలో జీవితం ముందుకు వెళ్తుంది అంటే ఇట్ డిపెండ్స్ మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ని బట్టి ఉంటుంది ఎలా నడుస్తుంది జీవితం కొంతమంది ఏమంటారంటే అదే కావో పివో కూ మజాకరో అంటారు అది వాడు ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అనమాట కాబట్టి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది ఎలాగో అలాగే లంసం తీసుకునైనా చాలా డబ్బు కూడబెట్టి భోగాలు అనుభవించాలి దాటికి ఫిలాసఫీ అదో ఫిలాసఫీ దట్ ఈ ఫిలాసఫీ దానికి ఒక పేరు కూడా ఉంది ఫిడోనిజం అని అంటారు భోగ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్కి ఫిడోనిజంజం అదో ఇజమ్ సో మనకి అలాంటి ఇజమ్స్ చాలా ఉంటాయి వడ్ అదో ఫిలాసఫీ ఎనీవే ఇప్పుడు వైదికునికి వైదికుడు అంటే కర్మకాండ ప్రధానమైన వ్యక్తి కర్మసుడు అని అంటారు ఈ వైదిక కర్మ ప్రధానుడైన వ్యక్తికి ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఏదో తెలిసిన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మనం పొందాల్సిన సుఖాలన్నీ కరగాలి అక్కడ అసలు భోగాలన్నీ అక్కడ ఉన్నాయి మనం ఆ భోగాల్ని పొందాలి ఆ భోగాల్ని పొందడం కోసం అవసరమైతే ఇక్కడి భోగాల్ని కొంతవరకైనా మనం సాక్రిఫైస్ చేసేయాలి కాబట్టి ఇప్పుడు శీతకాలం కార్తీక మాసంలో తెల్లవారుజమైన చలి వేస్తూ ఉంటుంది ఆ చలిలో స్నానం ఏం చేస్తాం లేకపోయింది ఇప్పుడు మిషన్ చెట్టు కూర్చోపడుతున్నారనుకోండి ఇక్కడ భోగం దొరకతుంది కానీ స్వర్గ భోగం దొరకదు స్వర్గ భోగం దొరకాలంటే ఏం చేయాలి ఈ దుప్పటింటి సౌపులు పారేసి ఆ ఉనికి చలిలో ఉనుకుంటూ ఒక అందులో ఒకటి ఉదయం మీద వేసుకుని నదీ తీరానికి తలవారు మీద వెళ్ళిపోయి ఆ చలో స్నానం చేస్తా కలవాలి అలా చలి ఉనికి ఉనుకుతోనే స్నానం చేస్తా కావాలి ఎందుకంటే ఎంత కష్టం పడిపోతున్నాడంటే స్వర్గం కాబట్టి వైదికుడు ఎంతసేపు జీవితమును స్వర్గమునకు ఒక నిచ్చలగా భావిస్తాడు ఈ జీవితము స్వర్గాన్ని చేరుకునే ఒక నిత్యనది అందుకే వైదికు అసలు శిశలైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలిసిన మరణించిన తర్వాత ప్రారంభమవుతుంది ఎందుకంటే మనం పుణ్యం మూట కట్టుకుని యజ్ఞం లేదా యజ్ఞం యజ్ఞ ఒకటి కాదు యజ్ఞం రెండు కాదు కనీసం మూడు యజ్ఞములు చేసుకుని కూర్చోవాలి ఇక్కడ అనుభవించి ఇది ఏముండదు యజ్ఞం చేసేటంటే ఏముంటుందో తెలుసిన మూడిగా ముఖానికి పెట్టుకుని మూడిగా తర్వాత అగ్నిహోత్రంలో వేసే కట్టె పుల్లలు సంగలు ఉంటారు కిండిపోయిన దర్భలు ఏమండి కమండలం ఉద్ధరణి వీళ్ళు ఇది వీటి సామగ్రి అంతా ఇంకా భోగమే ఉంటుందండి ఈ సామగ్రిలో భోగమే ఉంటుంది ఏ భోగమో ఉండదు మరి ఎందుకండి ఈ సకల భోగాల్ని ఇది పెట్టి వీటితోటి ఈ కట్టి పొలం తోటి భూతితోటి ఇలాగే కష్టపడిపోతున్నాడు ఎందుకంటే ఆయన అసలు జీవితం ఇక్కడ కాదు ఇక్కడ ఇది జీవితమే కాదు ఆయన అసలైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మరణించిన వెంటనే ప్రారంభం అవుతుంది ఎందుకంటే మరణించిన వెంటనే ఆ దేహాన్ని తగులు పెట్టే జ్వాలలు ఆ జ్వాలల ఆ జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండే జీవుడు అటు ఆయన దేవదూతలు దేవదూతలనే పురాణం మాట అతివాహిక పురుషుడు అని వైదిక పర్యాయ పదం ఆ పురుషుడు ఎందుకు ఇస్తాడు అంటే ఏ హి అని అప్మాని ఇస్తున్నటువంటి ముందకోపనిషత్తులు వస్తుంది అక్కడ రండి అయ్యా దయచేయండి అని అప్ ఇప్పుడు మన ఎవరు దయచేయండి అన్నో కనీసం కూర్చోమన్నా మంచి కూడా ఎవరు కానీ అప్పుడు మాత్రం ఆ దేవతలు అయ్యా దయచేయండి రండి ఇంద్రుడు నీ కోసం వేచి ఉన్నాడు అక్కడ అని ఆయన్ని చాలా ప్రేమపూర్వకంగా ఆదరంగా దోడుకొని పోతే ఇంద్రుడు సింహాసనం మీద జైలొచ్చి అయ్యా యు ఆర్ వెల్కమ్ ఇన్ అవర్ హ్యావ్ అండ్ ఈ పైన మీరు చాలా కాలము అన్ని పుణ్యానికి తగ్గట్టుగా ఇక్కడ సుఖాలను అనుభవించండి అని అక్కడ అక్కడ ఉంటుంది భోగం అంటా కూడా ఏమన్నా ఈ శ్లోకాలే ఉంటాయి ఈ రెండు శ్లోకాలు మీ అక్షన్ ఇలాగే ఉంటుంది బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఓకే ఎందుకంటే ఈ శ్లోకాల లక్షణమేది కాబట్టి యజ్ఞి ఇష్వా యజ్ఞములను చేసి స్వద్గతిని ప్రార్థింటే యజ్ఞములంటే పొగ ఉంటే పొగ వస్తూ ఉంటుంది ఆ నెయ్యి కట్టే కొండలు వేసినప్పుడు సదస్సులు వేసినప్పుడు పొగ వస్తూ ఆ పొగ కడుతో కలిపితూ ఆ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాం మళ్ళీ మంత్రం చెప్తే హోమం చేస్తూ ఉన్నాం ఈరోపలో వేడి ట్రాపికల్ కంట్రీ కదా అమెరికా చలి బాగా ఉన్న చోట హోమం చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ హోమం ఏంటి ఇక్కడ వర్షాకాలంలోనే బోడంత వేడి ఇప్పుడు ఇవాళ ఎంత వేడిగా ఉందో ఇప్పుడు కొంచెం చల్లబడి ఉంది కాబట్టి ఆ వేడిలో అగ్నిని వ్రేల్చి దాంట్లో హోమాన్ని చేస్తూ పొగంతా కళ్ళలో వెళ్ళిపోతూ ఉంటుంది గుమ్మంతా ముప్పుల్లోకి మటుకు వెళ్తూ ఉంటుంది గుమ్ము వస్తుంది కదా సూట్